కీర్తన సంఖ్య డెబ్బై ఆరు ఓఎమ్మ ఎట్టు శేసెనొకటొకటే మాయల చేసినాడు మరి ఇంకనెట్టనను సగ్గుడుగా చప్పరించే పిన్ననాడయింత శేసే పెద్దయన నెట్టో వెన్నముచ్చిరించి గొల్లవిందుల నెల్ల మెచ్చి పిన్ననాడయింత శేసె పెద్దయనెట్టో వెన్నముచ్చిరించి గొల్ల వెలుదుల నెల్లమెచ్చి పిన్ననాడయింత శేసె పెద్దయయిన నెట్టో మద్దిమాకులు విరిచే మామ ఇంటికేగి పెద్ద ఎద్దుల బీచమణచే నేమి చెప్పరు కూటి ముద్దలోని జలజాసనుని మాయా వద్దన కపతి చేసే వాడివో నేడెట్టో కొండవంటి పామునూరు కొచ్చి కొచ్చి చంపిచంపి మెండుకుని ఒక్కణంచే మేనమామను కొండల వెంకటపతి కోనేటి రాయుడు నిండు కృపమముగా చేరుపిక నెట్టో